Mathematics are మ్యాథమెటిక్స్ సైన్ వేదాంతము దేఆర్ అన్సిమిలర్ లైన్స్ పూర్వపక్షం సిద్ధాంతం నాపి స్మాతేనై కర్మణ బుద్ధే సముచ్చయి అభిప్రేతే విభాగవచనాది ఉపపన్నం ఇంతవరకు karma కర్మ అంటే శ్రౌతకర్మ తీసుకున్నారు వేద విహితమైన కర్మ కర్మలు రెండు రకాలు శ్రౌతము స్మార్థము శ్రౌత కర్మ అంటే వేదము చేత బోధింపబడిన కర్మలు స్మార్థము అంటే స్మృతికారులైన మహర్షుల చేత బోధించారు ఇప్పుడు వివాహం ఉందనుకోండి వివాహము యాశ్య శ్రౌత కర్మ వేదము వివాహాన్ని విధించింది కానీ వివాహం చేసుకునే పద్ధతి స్టెప్స్ ఉంటాయి చూడండి అదంతా స్మార్థం దాంట్లో వేదంలో ఎక్కడా స్టెప్స్ చెప్పలేదు అంచేతనే ఓ ఊళ్ళో ఓ రకం స్టెప్స్ ఉంటాయి ఇంకో ఊళ్ళో ఇంకో రకంగా ఉంటాయి కాబట్టి ఈ స్టెప్స్ సెవెన్ ఎయిట్ స్టెప్స్ ఉన్నాయి వాటిల్లో హెచ్చుటంగులు కొన్ని ఉండి కొన్ని లేక ఉన్న వాటిల్లోనే మార్పులు ఇవన్నీ కూడా కాలానుగుణంగా దేశానుగుణంగా మారుతూ ఉంటాయి ఎందుకంటే స్మృతికారుల వచనాలు అక్కడక్కడక్కడ ఎవరికి తోచినట్టుగా వాళ్ళు చేసుకుంటారు కానీ ఒరిజినల్ శ్రౌత వచనం మాత్రం దాంట్లో మార్పు ఉండదు సో శృతి స్మృతి ది ఆర్ థింగ్స్ జనరల్ గా శృతి స్పిరిట్ని హైలైట్ చేస్తుంటారు స్మృతి లెటర్ని హైలైట్ చేస్తూ ఉంటుంది ఊరికే మీకు శృతి స్మృతి అని రెండు మాటలు వచ్చాయి కాబట్టి దానికి సంబంధించిన సమాచారం నేను మీకు అందజేస్తున్నా జనరల్గా మహాత్ములు శృతికి ప్రాధాన్యమిస్తారు స్మృతికి ఇంపార్టెన్స్ ఉన్నారు శృతి సర్వమానవాళి ఒక్కటే అని చెప్తూ ఉంటుంది స్మృతి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 ఆత్మజ్ఞానానికి సముచయం పొసగదు అది మనం నిర్ధారణ చేశాం ఓన్లీ శ్రౌత కర్మతో సముచయం కుదరకపోవచ్చు స్మార్థకర్మతో సముచయం కుదరచ్చు కదా స్మృతి విహితమైన కర్మకి బుద్ధితో జ్ఞానంతో సముచయం ఆత్మజ్ఞానానికి స్మృతి విహితమైన కర్మతో సముచయం మేము పెట్టుకుంటాం శ్రౌతంతో సముచ్చయం పెట్టుకోము అని వీడు ఇంకో అడ్డదారి అంటే శంకరులు శ్రౌతకర్మకి జ్ఞానానికి సముచ్చయం కుదరదు అని చెప్పిన హేతువులు యుక్తులన్నీ కూడా స్మార్తకర్మకి జ్ఞానానికి సముచ్చయం కుదరదు అనే నిర్ణయానికి అనుకూలంగా ఉంటాయి కాబట్టి అవే యుక్తులతోటి స్మార్తకర్మకి జ్ఞానానికి సముచ్చయాన్ని నిరాకరించటం ఒకచున్నది కాబట్టి అంటే పైన విచారణలో శ్రౌతకర్మకి జ్ఞానంతో సముచ్చయం కుదరదు అని మీరు నిర్ధారణ చేశారు మేము స్వార్థకర్మకి జ్ఞానానికి సముచ్చయం పెట్టుకుంటాము అని ఎవడైనా అంటే అది కోదారాదు ఈ అన్నవాడు ఆర్థడాక్స్ ఆర్థడాక్స్ ఎప్పుడు కూడా ఆర్థడాక్స్ అనేది కూడా ఇతిహం ఎందుకంటే శంకరులు చాలా ఆర్థడాక్స్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు ఆయన కాలంలో ఆర్థడాక్స్ పీపుల్ అందరూ సముచ్చయవాదులే వాడు జ్ఞానకర్మ సముచ్చు దాని ఇంపాక్ట్ అంటే ఇంప్లికేషన్స్ చాలా స్ట్రాంగ్ అండ్ డీప్ ఇంప్లికేషన్స్ ఉంటాయి జ్ఞానకర్మ సముచ్చయంలో సన్యాసం అనేది ఉండదు ఇంకా ఎందుకంటే కర్మ సముచ్చయంగా సమన్వయం కాదుగా విభాగం కాదుగా రెండు కలిపా ఎప్పుడున్నా కలిపే ఉంటుంది కర్మ అంటే మళ్ళీ పత్ని సహితంగానే కర్మ యేషవ అయజ్ఞ యో పత్ని లేనిదే ఇంకా కర్మే లేదు కాబట్టి వీడు కర్మ తోడు లేకుండా జ్ఞానం లేదు అన్నాడంటే దాని ఇంప్లికేషన్ ఎక్కడ పడుతుందంటే వెళ్ళి సన్యాసాశ్రమాన్ని నిరాకరించి ఇంప్లికేషన్ పడుతుంది అంచేతే మీరు కథం ఏమంటారు మండలమిశ్వడు ఒరిజినల్గా సన్యాసాశ్రమాన్ని అంగీకరించదు హీ రిఫ్యూజ్ టు యాక్సెప్ట్ సన్యాస దర్ ఇస్ నో సచ్ థింగ్ కొట్టిపారేశాను అంటే జాబాలో ఉపనిషత్తులో సన్యాసాశ్రమాన్ని విధించే వాక్యాలున్నాయ్యా వాటి మాట ఏమిటి ్రుడ్డి వారికి మాటలు రాని వాళ్ళకి ఈ హ్యాండిక్యాప్డ్ పీపుల్కి సన్యాసం కానీ అన్ని అవయవాలు దృఢంగా ఉన్న వాళ్ళకి సన్యాసం కాదు అదేంటి అలా ఎందుకంటే ఈ హ్యాండిక్యాప్డ్ పీపుల్ కర్మలు చేయటానికి వాళ్ళకి అధికారం ఉండదు మంత్రం చెప్పమని ఉంటుంది మంత్రాన్ని త్యాగం చెప్పాలి యజమాని నమ అగ్న ఇద నమమానాలి యజమాని సపోజ్ హీఈ్ డెఫ్ అండ్ డమ్ అనుకోండి ఏమంటాడు కాబట్టి లేకుండా పోయింది కాబట్టి కర్మకి సుతరామం పనికిరాడు కనుక సన్యాసం తీసుకుంటే ఏదో భిక్షాది చేసుకుంటే కళాక్షాం చేయొచ్చు అంతేగాని కర్మ చేయగలిగిన వాడు సన్యాసానికి తీసుకుంటే వాడిని బహిష్కరించవలసిందే వాడు అయోగ్యుడు పాపాత్ముడు పతితుడు అనిలాగా ఎన్ని ఎన్ని పదాలంటే చాలా స్ట్రాంగ్ పవర్ఫుల్ ఆర్థడాక్సీ ఆ కాలంలో పుట్టారు ఆయన శంకర కాబట్టి ఆ దట్ కాంటెక్స్ట్ మీరు అర్థం చేసుకోవాలి ఇదంతా ఆయన దాన్ని ఎదుర్కొని यंत कष्टपे समय गीतभाष्यमता इधोरण न कि क्षत्रिस्मा कर्म स्वधर्म जानता तत्कर्मि घोरेजयसीुप అనుపన్న అర్జునునికి క్షాత్ర కర్మ క్షత్రియ క్షత్రియునికి యుద్ధము కర్మ స్వధర్మము ఈ యుద్ధమనేది శృతి విహితమైనది కాదు స్మృతికారులు చెప్పారు స్మార్తకర్మ కాబట్టి ఈ విషయం అర్జునునికి తెలుసా తెలియదా తెలుసు జానత తెలుసునే అనుకోవాలి కదండి అర్జునుడికి తన కర్తవ్యం యుద్ధం అని తెలుసునే అనుకోవాలి యుద్ధంగానికి వచ్చింది అతనే కదా సో శ్రీకృష్ణుడు కూడా ఈడ్చుకొచ్చింది అతనే కాబట్టి అర్జునుడికి తెలుసు తెలుసు ఉన్నవాడికి వాడికి శ్రీకృష్ణుడు జ్ఞానకర్మ సముచ్చయాన్ని బోధించాడు అనుకోడు అప్పుడు వాడు ఏమనుకోవాలి ఓహో కర్మ ఎలాగో నేను చేయాల్సింది ఉండనే ఉంది దీనికి జ్ఞానాన్ని కూడా తోడు చేసుకోమని శ్రీకృష్ణుడు బోధించినాడు అని వాడికి అర్థం అవ్వాలి అప్పుడు అర్థమైతే తత్కీం కర్మని ఘోరేమాన్ని యోజేయసి అని ఎలా ప్రశ్నిస్తాడు ఈ ఘోరమైన కర్మలోకి నన్ను ఎందుకు నియోగిస్తున్నావు ఈ కర్మని చేయమని నన్ను నన్ను ప్రోత్సహిస్తున్నావు అని ప్రశ్నిస్తున్నాడు ఆ ప్రశ్న ఎలా వేస్తాడు ఎందుకంటే తన కర్మ స్వధర్మమై ఉన్నది అది శ్రీకృష్ణుడు జ్ఞానకర్మ సముచ్చయాన్ని చెప్పాడు కాబట్టి సముచ్చయంలో కర్మ ఎలాగూ ఇవిడే ఉన్నది కాబట్టి ఈ ప్రశ్నకు అర్థం ఏమిటి ఇంకా ఆయన చెప్పింది కర్మ సముచ్చయమేగా పురపక్ష అభిప్రాయం ప్రకారం సో కర్మ సముచ్చయాన్ని ఆయన చెప్పినప్పుడు కర్మ తన కర్తవ్యమని తెలుసున్నప్పుడు తత్కీం కర్మని ఘోరేమాన్ని నియోజేసి అని ఎందుకు ప్రశ్నిస్తాడు ఆ ప్రశ్న అసందర్భం ఆ ప్రశ్నకి ఎంతో కొంత రెలవెన్స్ ఎప్పుడు వస్తుందంటే శ్రీకృష్ణుడు కర్మని జ్ఞానాన్ని విభాగంగా చెప్పి ఉన్నట్లయితే అప్పుడు కర్మని పూర్తిగా పరిత్యాగం చేసి జ్ఞానాన్ని పట్టుకునేటువంటి ఒక ఆల్టర్నేటివ్ అనేది ఒకటి ఉంది అనే మాట ఇతనికి బుద్ధికి వస్తే ఉపదేశాన్ని బట్టి అదిగో కర్మ పరిత్యాగం చేసి జ్ఞానాన్ని స్వీకరించేటువంటి ఆల్టర్నేటివ్ని నువ్వే చెప్పి మళ్లీ నన్ను కర్మలోకి ఎందుకు తోస్తున్నావు ఇదేం న్యాయం నీకు అని శ్రీకృష్ణుడిని అర్జునుడు నిలదీయడంలో యోగ్యత కనపడుతుంది అలా నిలదీస్తాడు తత్కేం కర్మని ఘోరేమాం నీయో చేసి కేశవా నన్ను నన్ను ఎందుకు నువ్వు కర్మలోకి తోసుకున్నావు నువ్వేమో వైపున జ్ఞానం గొప్పది మళ్ళీ ఇంకోసారి నన్ను కర్మ చేయమంటావు రెండు వేర్వేరు విభాగం చెప్తావు విభాగం చెప్పి నన్ను కర్మలోకి వెళ్ళమంటావు అని ఎంతో గట్టిగా మాట్లాడతాం కాబట్టి ఈ విధంగా అర్జునుడు లేవనెత్తినటువంటి ప్రశ్నలకి అతను చేసిన కంప్లైంట్స్ అతను నిలదీసిన విధానము ఇదంతా చూసినట్లయితే శ్రీకృష్ణుడు విభాగాన్ని చెప్పాడని తెలుస్తూ తప్పిస్తే సముచ్చయాన్ని చెప్పలేదు తస్మాత్ ీతన్మాత్రేణీ శ్రౌతేన స్మాన ఆత్మజ్ఞాన సముచ్చయిద్ర్శయ్యంకరాచార్యులు చలా ఔట్స్పోకన్ పర్సన్ ముప్పై ఏళ్ళు ముప్పై రెండేళ్ళు బతికాడు ఆయన చెప్పవలసిన జ్ఞానాన్ని అందరినీ కూడా అప్పుడే చెప్పేసాడు చెప్పేసి దేహత్యాగం చేసేసాడు ఆయన ఈ టికెట్సు వీళ్ళందరి గడ్డం పట్టుకుని బ్రతిమాలి ప్రయత్నాలు చేయటం ఇవేమీ చేయడు అంత అవకాశం ఉండదు ఓపిక ఉండదు టైం ఉండదు తర్వాత ఏ ఇన్నోసెంట్ అండ్ ఫోర్త్ రైట్ పర్సన్ అలాగే సో వెళ్ళి ఈ ఆర్థడాక్స్ పీపుల్ గడ్డాల పట్టుకుని బ్రతిమలాడి వాళ్ళ దగ్గర ఎప్రూవల్ తెచ్చుకురావడము అంటే అది చాలా కష్టం వాళ్ళు ఇవ్వరు ఎప్రూవల్ వాళ్ళని పట్టుకుని బ్రతిమలాడినాయి కాబట్టి ఆయన ఈ సముచ్చయవాదులందరినీ కూడా ఒక్క దులుపుతో విసిరే సవల పాలేస్తున్నాడు ఒక్క చెప్పే మాటతో ఫోర్త్ రైట్ చెప్పేసి హీ విల్ గో ఫార్వర్డ్ ఆయన ఏమంటున్నాడు అంటే చూడు గీతాశాస్త్రాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేస్తే ఆత్మజ్ఞానానికి కర్మతో సముచ్చయము కుదరదు ఆ కర్మ శ్రౌతక కర్మ కావచ్చు స్మార్తకర్మ కావచ్చు శ్రౌతేన స్మార్తేనవా సో సముచ్చయం కుదరదు సముచ్చయాన్ని మేము నిలబెడతాము అని ఎవడూ కూడా ప్రయత్నం చేసి నిలబెట్టలేడు నా కేనచిత్ దర్శయటం శక్య ఆ కేనచిత్ వాడు ఎంతటి మునగాడైనా వాడు భర్తృప్రపంచాచార్యుడైనా కావచ్చు మరో ఆచార్యుడైనా కావచ్చు ఎవడైనా సరే భగవద్గీతలో శ్రౌతకర్మకి గాని స్మార్థకర్మకి కానీ లేక రెండింటికి కానీ ఆత్మజ్ఞానంతో సముచ్చయాన్ని చెప్పటము సంభవము కాదు ఎందుకంటే అవి రెండు పరస్పర విరుద్ధములు గీతాచార్యుని యొక్క బోధ అనురూపంగా లేదు అర్జునుని ప్రశ్న అనురూపంగా లేదు ప్రశ్నకి ఇచ్చిన సమాధానం అనురూపంగా లేదు కాబట్టి సముచ్చయము లేదు సమన్వయమే ఉన్నది అవిద్యయామృత్యుం తీర్త్వా విద్యామృతమశ్ సమన్వయాన్ని చెప్పారు అది ఈశావస్యంలోనూ అక్కడను చూడము కాబట్టి అలాగే దాన్ని అర్థం చేసుకోవాలి యొక్క అజ్ఞానాత్ రాగాదిదోషతో వా కర్మణి ప్రవృత్తదాన తపసా వా విశుద్ధ సత్వ జ్ఞానముత్పన్నం పరమార్థతత్వ విషయం ఏకమే వేదం బ్రహ్మ అకర్తృచ ఇంకా వాక్యం అక్కడ కామయ్యేది తస్య కర్మణి ఆయన వ్యవస్థ చేస్తున్నారు వ్యవస్థ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఆ టైం సరిపడుతుంది రెండు వాక్యాలు జాగ్రత్తగా గమనించండి ఎస్యూ యవనికైతే ఒక వ్యక్తిని మీరు తీసుకోండి ఒక వ్యక్తి ఉన్నాడు వాడు కర్మణి ప్రవృత్తస్య కర్మలు చేస్తున్నాడు కర్మలు మూడు రకాలుగా చెప్పారు ఆ మూడు చెప్తున్నారు యజ్ఞేన దాన తపస్వా యజ్ఞము దానము తపస్సు మీరు ఈ వాక్యాలు వినుంటారు పద్దెనిమిదో అధ్యాయంలో ఉన్నాయి యజ్ఞ దాన తపస్ కర్మ నత్యాజ్యం కార్యమేవ యజ్ఞో దానం తపశ్శైవ పవనాని మనీషిణా అని వాక్యాలు పద్దెనిమిదో అధ్యాయంలో ఉన్నాయి అంతేకాకుండా ఉపనిషుతి కూడా వేదంలో కూడా తమేతం వేదానువచనైన బ్రాహ్మణావిదిశంది యజ్ఞేన దానైన తపస్నాశకేన అన్న వాక్యం ఉంటుంది గృహదారం సో యజ్ఞము దానము తపస్సు అనాశకేనా అని ఒక విశేషణం మీకు ఆ మంత్రంలోనే కనపడుతుందండి గీతలో లేదా విశేషణం ఉన్న చోట దాన్ని అదనం అది బట్ ద స్పిరిట్ ఫాలోస్ ఎవరి అనాశకేనా అంటే మీరు యజ్ఞం చేసినా దానం చేసినా తపస్సు చేసినా సమూలనాశం అయిపోకూడదు మనిషి నశించిపోయిట్లా చేయకూడదు సో ఇప్పుడు దానం చేశారనుకోండి ఈవేళ దానం చేసేసి మొన్నటి ప్రతిగ్రహీతల క్యూలో వచ్చి నిలబడకూడదు దానం చేసేవాడు దాతగా మిగిలి ఉండాలి అంచేతనే మహాత్ములు పెద్ద పెద్ద దానాలని ఎంకరేజ్ చేయరు ఎవరైనా ఎంకరేజ్ చేస్తున్నారంటే అది ఒక రకమైన వ్యామోహం అనే అనుకోవాలి ఇప్పుడు ఎవరైనా దానం అని చెప్పేసి ఓ లక్ష రూపాయలు కొట్టుకొచ్చారు అనుకోండి చాలుచర్లేవే బుద్ధిమంతుడివే గృహస్థువీ లక్షణి నేనేం చేసుకోవాలి లక్ష వెయ్యి పారేసి మిగతా తొంభై తొమ్మిది వేలు నీ దగ్గర భద్రం చేసుకో ఫిక్స్డ్ డిపాజిట్లో వేసుకో ఇమీడియట్ ఖర్చు లేకపోతే ఖర్చు ఉంటే ఖర్చు పెట్టుకో నీ పిల్లలకి నీ భార్యకి అంతేకాని నువ్వు లక్ష పట్టుకొచ్చావు కదా నేను లక్ష తీవ్రలో పెట్టుకుంటానని మాత్రం నువ్వు అనుకోకు అని మహాత్ములు అలా ఉంటారు అంతేగాని వాడు ఇస్తానంటున్నాడు కదా అని పట్టియటం అది పద్ధతి కాదు ఎందుకంటే గృహస్థుకి ఒకప్పుడు భక్తి ఆవేశంలో ఆ భక్తి చేత ఆ ఒక తాత్కాలికమైనటువంటి ఒక ఫీలింగ్ చేత ప్రేమతోటి గృహస్థు అడుగు ముందుకు వేసి తన శక్తి మించి ఇస్తానన్నా మహాత్ములు చూసుకుంటారు వాళ్ళకి మళ్ళీ ఈ గృహస్థితికి మళ్ళీ మనం రావాలి మళ్ళీ భిక్ష చేయాలి మళ్ళీ దక్షిణ తీసుకోవాలి ఇలా పది కాలాల పాటు వీడు దాతగా మిగులు ఉండాలి కానీ వీడు కూడా మనం ఎరకాల జోలు ఉంటుంది అలా ఉండకూడదు కాబట్టి దానము అన్నది అనాశకేనా అది మనిషి యొక్క మూలాన్ని నాశం చేయకూడదు తపస్సు అంటే కొంతమంది ఉపవాసాలు చేస్తూ ఉంటారు ఉపవాసం అంటే ఎలా చేస్తారు ఏకాదశి ఉపవాసం ఒకటి ఈ ఏకాదశిని దేనితోటి క్లబ్ చేయకూడదు ఏకాదశి ఉపవాసం అండి గురువారండి సాయిబాబా ఉపవాసం అండి నేను ఇలా మొదలెట్టారనుకోండి బుధవారం ఏకాదశి వస్తుంది అప్పుడు ఏమిటో అవుతుంది ఈ ఏకాదశి అని చెప్పిరాదు కదా అది టక్కుమని వస్తుంది బుధవారం ఏకాదశి వస్తుంది గురువారం సాయిబాబా ఉపవేశం అప్పుడు అక్కడ ఏమైంది అక్కడికి ఏ లేకపోతే శుక్రవారం ఏకాదశి వస్తుంది తరచుగా వస్తుంది అప్పుడు టూ డేస్ కంటిన్యూస్గా మీరు ఉపవాసం చేస్తే ఇట్ ఈస్ రాంగ్ అలా చేయకూడదు అలాగా ప్రాక్టీస్ కొంతమంది ఇలాగా రకరకాల ఉపవాసాలు చేసేస్తూ వారానికి రెండు రోజులు లేడీస్ చేస్తారు మెయిన్గా జెంట్స్ ఉపవాసాలు ఎక్కడ పడితే అక్కడ లేడీస్ లేకపోతే ఉపవాసాలు అధికంగా చేస్తారు అది దానివల్ల ధాతువైషమ్యం ఏర్పడుతుంది శరీరంలో అనారోగ్యానికి దారితీస్తుంది అంటే జ్యూసెస్ అవి డైజెస్టివ్ జ్యూసెస్ వాటి యొక్క ఉత్పత్తి వాటి విషయంలో తేడా డిఫరెన్స్ వచ్చేస్తుంది మళ్ళీ ఓ రెండు మూడు రోజుల దాకా సెటరేట్ అవ్వటం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 ఈ భార్య పిల్లలు వాళ్ళు అలా వ్యామోహం వేసుకు చూస్తూ ఉంటారు వీడు ఇంకా అదే పనిగా చేస్తూనే ఉంటాడు యజ్ఞం అంటాడు ఇదంటాడు ఇదంటాడు ఇంటికి రాడు ఉద్యోగానికి వెళ్ళడు సెలవులు పెట్టేస్తాడు డ్యూటీలు చేయడు ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగా దెబ్బతినేస్తూ ఉంటుంది పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా లేదా పట్టించుకోడు భార్య యొక్క ఆస్పిరేషన్స్ పట్టించుకోడు ఆవిడ అలా వంటలు వండేస్తూ ఉంటుంది వీడు యజ్ఞాలు చేసేస్తూ అది కూడా పద్ధతి కాదు ఎప్పుడైనా ఒక రీజనబుల్గా యజ్ఞం చేయాలి కాబట్టి యజ్ఞము దానము తపస్సు అక్కడ ఆ మంత్రంలో విశేషం ఏంటంటే యజ్ఞదానం తపస్సులు పుణ్యాన్ని సంపాదిస్తాయి ఈ పుణ్యంతో స్వర్గాదిలోకాలు పొందుతాయి అందుకోసం చెప్పలేదు అక్కడ తమేతం బ్రాహ్మణ వివిధిషంతి యజ్ఞాన దానైన తపస్సానాశకైనా యజ్ఞదాన తపస్సులతో ఆత్మస్వరూపాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు వివిధిష అంటే జిజ్ఞాసానర్థం జిజ్ఞాసంతేనర్థం వేదితం ఇచ్చా తెలుసుకునేటువంటి కోరికను కలిగి ఉంటారు సో కర్మను నిష్కామ కర్మయోగంగా తీర్చిదిద్ది తద్వారా అంతఃకరణ శుద్ధిని పొంది తద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందటానికి వాళ్ళు ఈ కర్మని ఒక ఉపాయంగా వాడుకుంటారు అని ఆ వాక్యానికి అర్థం ఇంకో ఇవన్నీ మనస్సులో పెట్టుకుని శంకరుడు యజ్ఞేన దానేన తపస వీడు అజ్ఞాని అజ్ఞాని అంటే ఆత్మ పూర్ణము ఆత్మ బ్రహ్మ అనే సంగతి వీడికి ఇంకా తెలీదు దేహాభిమానంతో అహం మమ అనే అభిమానాన్ని కలిగి వీడేమో ఏవో కొన్ని కామనలను మనస్సులో పెట్టుకుని కర్మలని చేస్తూ ఉంటాడు కర్మని ప్రవర్తస్య కర్మయందు ప్రవర్తించటానికి అజ్ఞానము హేతు అజ్ఞానం చేతను కర్మయందు ప్రవర్తిస్తున్నాడు ఎందుకంటే మీకు చాలాసార్లు మేము మనవి చేశాను అవిద్య కామ కర్మ ఇది వరస అజ్ఞానం ఉండబట్టి కామ ఉంటుంది కోరిక కోరికను బట్టి కర్మ వస్తుంది కాబట్టి అజ్ఞానం చేతను కర్మలు చేస్తున్నాడు రాగాది దోషతోవా మీరు అంత అలా మూలం దాకా వెళ్ళిపోకర్లేదు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 ఒక ఆయన గోదానం చేస్తానన్నారు మంచిది గోదానం చాలా పవిత్రమైనది తప్పకుండా చేయండి అని అన్నాను నేను అంటే ఆయన వైతరిణి నది దాటడానికి ఈ గోదానం ఉపయోగపడుతుంది అందుకోసం నేను చేస్తున్నాను వినన్నా అలా ఎందుకు వయూ యాడ్ దట్ స్టేట్మెంట్ దానికి చూడండి దానము అన్నది గోవును దానం చేస్తున్నాం ఈ దానం చేయడానికి మళ్ళీ రీజన్ ఒకటి ఉండాలి ఐ హ్యావ్ సమ్ మనీ అండ్ ది అదర్ పర్సన్ హ్యాస్ సమ్ నీడ్ ఈజ్ దట్ నాట్ రీజన్ గుడ్ రీజన్ సో ఎంత ఉల్లాసంగా అనిపిస్తుంది మన దగ్గర ఉన్నది ఎదరోళకు ఇస్తే ఎంత ఉత్సాహం కలుగుతుంది అది అదే చక్కటి ప్రయోజనం ఇంకా వేరే ఫలం ఏం కావాలి వైతరణి నది ఒకటి ఉంది ఆ నదిని వీడు దాటాలి ఇప్పుడు అది మరణించిన తర్వాత ఈ వైతరణి ఇప్పుడు మాట కాదు మరణించిన తర్వాత వీడు ప్రయాణం మొదలు ప్రయాణం చేస్తాడు కదా స్వర్గలోకానికి వెళ్తుంటే మధ్యలో నది ఒకటి వస్తుంది ఆ నది దాటడానికి మళ్ళీ కరెన్సీ కావాలి పుణ్యము అనే కరెన్సీ సో ఇది టోల్ టోల్ బూత్ లైఫ్ అక్కడ కొంత పుణ్యం అయితే వేసా కొంత పుణ్యం ఖర్చు పెడితే గానీ ఆ నది దాటించడం కుదరదు ఆ పుణ్యాన్ని గోదానం వల్ల పొందొచ్చు అని ఉడికేలా వాక్యాలు దాన ప్రవృత్తిని పెంచడం కోసం చెప్తాయి దాన్ని అలా లిటరల్గా తీసుకోకపోతే అలా లిటరల్గా తీసుకున్నాడు అంటే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 దాని ఎందుకు ద్వేషం తప్పని నేను అంటలేదు రాగ ద్వేష ఇలాంటి కర్మలని యజ్ఞాలని దానాలని వీడు చేస్తున్నాడు కర్మని ప్రవృత్తస్య యజ్ఞాన దానే తపసాల చేసేవాడు అజ్ఞానం చేత కానీ రాగాది దోషం చేత కానీ చేస్తున్నాడు చేస్తుండగా వీడు అదృష్టం బాగుండి ఓ మహాపురుషుడు ఎవడో వీడికి తగిలి ఏదో గీతపాఠం ఎప్పుడో విని కర్మల్ని చెయ్యి కానీ ఈ పెట్టి మైండెడ్నెస్ పెట్టు పెట్టుకోకు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 ఇంకా కొత్త సుఖాలు మనకు అక్కర్లేదు చాలా అనుభవించింది అనే ఉత్సాహంతో నువ్వు కర్మం చేయి పరోపకారం కోసం కర్మను చేయి అలా చేయి కానీ కేవల స్వార్థబుద్ధితోటి కర్మ చేయకు అని ఎవడో మహాత్ములు చెప్పారు చెప్తే నచ్చింది ఇతగాడికి అసలు అంటూ చేస్తున్నాడు కాబట్టి నచ్చింది ఏ కర్మని చేయనివాడికి ఏ ఏమిటి చెప్తారు ఏమి సో పాపం కర్మ మార్గంలో ఉన్నాడు కనుక ఈ మాట చెప్పగానే అతనికి నచ్చి నిష్కామ కర్మయోగాన్ని చేస్తున్నాడు చేస్తుంటే విశుద్ధ సత్వస్యా అతను అంతఃత్వము అంటే అంతఃకరణం అంతఃకరణం పరిశుద్ధమైనది పరిశుద్ధమయ్యి జ్ఞానం కలిగింది జ్ఞానముత్పన్నం ఆత్మజ్ఞానం కలిగింది జ్ఞానం అంటే కర్మజ్ఞానం కాదు పరమార్థ తత్వ విషయం జ్ఞానం కాబట్టి తత్వము అంటే ది హైయెస్ట్ ట్రూత్ ఈజ్ ఈ లోకంలో ధనము హైయెస్ట్ ట్రూతా కాదు రియల్ ఎస్టేట్ హయ్యెస్ట్ ట్రూతా కాదు భోగభాగ్యాలు ఈ బంధుమిత్ర కళత్రాదులు ఇవేమైనా హయ్యెస్ట్ ట్రూతా కాదు స్వర్గం హైయెస్ట్ ట్రూత కాదు వైకుంఠం హైయెస్ట్ ట్రూతా కాదు మరి ఏమిటి హైయెస్ట్ ట్రూత్ ఆత్మ విచ్ ఇస్ అది తెలిసింది ఆ జ్ఞానం కలిగింది ఆ హైయెస్ట్ ట్రూత్ ఏకం ఏకం ఏవా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 అపి అందం తస్ కి ప్రయోజనే నివృత్తేను యథాపూర్వం అని చెప్పండి యత్నపూర్వం యథానుంది అలా అయినా పర్లేదు పూర్వం ప్రవృత్ తథవ కర్మణి ప్రవృత్తీ రూపం దృశ్యతే నత్కర్మ ఏ బుద్ధే సముచ్చయ సీ విచారం ఏంటంటే ఆత్మజ్ఞాను ఉన్నాడు కదా జ్ఞానానికి కర్మకి సముచ్చలేదని నువ్వంటావు ఆత్మజ్ఞాని కూడా మహాత్ముడు కూడా కర్మ చేస్తున్నాడా లేదా మరి జ్ఞానిగా ఉండి కర్మ చేస్తున్నాడు కదా సముచయం ఎందుకు లేదంటావు అనే ఒక శంకకి సమాధానంగా చెప్పుకొస్తున్నారు సో వీడిప్పుడు ఈ జ్ఞానాన్ని పొందాడు మీకు ఆ సీక్వెన్స్ గుర్తుంది కదండి మొట్టమొదటి యజ్ఞదాన తపస్సులు అనే కర్మలని స్వార్థబుద్ధితో చేశాడు తర్వాత నిష్కామ బుద్ధితో చేశాడు అంతఃకరణ శుద్ధి పొందాడు ఆత్మజ్ఞానం పొందాడు ఆత్మజ్ఞానం అంటే కూడా మనం చూసాం తస్య వాడికి కర్మని నివృత్తే అపి వాడికి కర్మ పూర్తి అయిపోయింది ఇంక కర్మ లేదు ఎందుకంటే కర్మ అనేది ఎవడికి ఉంటుంది అహం కర్త అనేవాడికి కర్మ ఉంటుంది కర్తకి కర్మ ఉంటుంది కానీ కర్త కానివాడికి కర్మ ఉండదు ఇప్పుడు అపుత్రుడికి అంటే పుత్ర సంతానం లేనివానికి తన పుత్రుడికి కోడల్ని వెతుక్కోవాలనే ఆలోచనే పుట్టదు ఏదో మొత్తానికి అలాంటి దృష్టాంతాన్ని శంకరులో చోటించారు సో ఆ అసలు మనస్సు అటువైపు ప్రసరించనే ప్రసరించదు ఓ పది మంది ఓ చోట శంకర్లో దృష్టాంతం ఇచ్చారు పది మంది కూర్చుని ఉన్నారు పది మంది కూర్చుని ఉంటే వెనకాల నుంచి వాళ్ళందరూ తిరిగి ఏదో వింటున్నారు వెనకాల నుంచి ఒకడు వచ్చి ఎవరిదైనా పరసు అని అన్నాడు అంటే తమ్ముడుగురు వెనక్కి తిరిగి చూశారు ఒకడు వెనక్కి తిరిగి చూడలేదు వాడు సన్యాస ఉంటాడు పరసు లేనివాడు అయి ఉంటాడు కొన్ని సన్యాస వాడి జీవితంలో వాడు ఎప్పుడు పర్స లేనివాడై ఉంటాడు తొమ్మడుగురి పరుస అవతది ఎవడదో ఒకళ్ళదే అవుతుంది ఆ ఒకడి ఉండకపోవచ్చు కూడా అయినా కూడా వీళ్ళు వెనక్కి తిరిగి ఎందుకు చూశారంటారు ఎందుకంటే పర్స అనేది ఒకటి ఉందని దానికి నేను ఓనర్ ఆ సంస్కారం వీళ్ళలో ఉండబట్టి వెనక్కి తిరిగి చూశాను ఆ సంస్కారం కూడా వీడికి లేదు కనుక వీడు వెనక్కి తిరిగి చూడలేదు అలాగే ఎదురుకుండా చూస్తూ ఉండిపోయాడు ఆ వాక్యం వీడిని ఆకర్షించనే లేదు అదేవిధంగా ఆత్మకర్త అని అంటే నేను కర్తను అంటే కర్మ అనేది ఒకటి ఉంటుంది అహం అకర్త ఆత్మ ఎందుకు కర్తృత్వము లేదు అనే జ్ఞానం గలవాడికి కర్మ వెనక్కిపోయింది కర్మనే నివృత్తే కర్మ వెనక్కిపోయింది కర్మ ప్రయోజనేచే నివృత్తే కర్మ వల్ల వీడు పొందాల్సింది కూడా ఏమీ లేదు ఎందుకంటే వీడు పరిచ్ఛిన్నుడుగా ఉన్నప్పుడు వీడికి బయట నుంచి రావాల్సింది ఏదో ఉంటుంది అది కర్మఫల రూపంగా ఉంటుంది ప్రయోజనం ఉంటుంది అని ఒక వ్యవస్థ వీడు సర్వం కల్విదం బ్రహ్మ తాను బ్రహ్మరూపుడే ఉంటే వీడికి పొందాల్సినది కూడా ఏమి లేదు పరలోక భయం నాస్తి నాకు స్వర్గం దొరుకుతుందో దొరకదో అనే భయమే ఎందుకంటే ఏషాన్వయం ఆత్మాయం లోక మాకు లోకము ఆత్మ అన్ని లోకాలు ఉన్నాయి ఇంకా వాడికి పరలోక భయం కూడా లేదు కాబట్టి కర్మ ఎందుకు కర్తృత్వం లేదు కాబట్టి కర్మ లేదు కర్మ వెనక్కిపోయింది భోక్తృత్వం లేదు కాబట్టి కర్మ ఫలం వెనక్కిపోయింది ఇంక వీడిప్పుడు ఏం కర్మ చేయాలి కర్మక్కర్లేదు కానీ ఇంకా ప్రారంభ కర్మాధీనంగా ఈ జన్మ నడుస్తోంది ఇంకా జీవితం నడుస్తోంది అయినా వాడు కర్మ చేస్తున్నట్టుగా కనపడుతుంటాడు అయితే కర్మ ఎలా చేస్తున్నట్టు కనపడుతుందంటే యథాపూర్వం ప్రవృత్త వాడికి ఆత్మజ్ఞానం పుట్టడానికి ముందు ఎంత సిన్సియర్గా కర్మ చేశాడో యత్నపూర్వం అని ఒకవేళ అలా కూడా ఉండొచ్చు ప్రయత్నపూర్వకంగా అంటే ఆత్మజ్ఞానం కలగడానికి ముందు ఎంత ప్రయత్నపూర్వకంగా ఎంత సిన్సియరిటీతో కర్మ చేశాడో ఇప్పుడు కూడా అంత సిన్సియర్గానే కర్మ చేస్తున్నాడు ఇది ఎక్కడ కర్మ ఇది ఎక్కడ విడి దూరం వీడు కర్తృత్వం లేదు భోక్తృత్వం లేదు కర్మ లేదు కర్మఫలం లేదు ఎందుకు ఈ కర్మ ఎందుకు చేస్తున్నాడు ఈ కర్మ అంటే లోకసంగ్రహార్థం జనులను సంగ్రహించుటకూడదు జనులను సంగ్రహించాలి సంయుక్త గ్రహణం అంటే ప్రజల హృదయాలని స్పృశించాలి ప్రజల హృదయానికి ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలి మంచి ప్రేమను అందజేయాలి అందుకోసం దాన్ని లోకసంగ్రహం అంటారు లోకసంగ్రహం చేయాలి కానీ ధన సంగ్రహం చేయకూడదు సో విత్త సంగ్రహం వల్ల ఉపయోగం ఉంది లోక సంగ్రహం చేయాలి యూ హ్యావ్ టు టచ్ ది పీపుల్ పీపుల్స్ హార్ట్ అంతేగానే యుద్ధ నాట్ కలెక్ట్ మనీ అది ఆ లోక సంగ్రహంలో అలా స్లిప్ అయిపోతూ ఉంటుంది దట్ ఈజ్ మిస్టేక్ ఎనీవే సో లోకసంగ్రహం కోసం అంటే మనిషి ఏ లెవెల్లో ఉంటాడో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 లక్ష్మణ్ పని చేస్తున్నాడంటే యజ్ఞాలు దానాలు చేస్తా యజ్ఞాలు చేస్తాడని కాదు అలాంటి విహితములు కానివి చేయడు కానీ మొత్తానికి ఉత్సాహంగా ఉల్లాసంగా లోకసంగ్రహం కోసం ప్రజాక్షేమం కోసం కర్మని చేస్తూ ఉంటాడు చేస్తూ ఉంటే ఇప్పుడు కర్మ ఉన్నట్టేనా కదా కర్మని ప్రవృత్తస్ కర్మను చేస్తూనే ఉన్నాడు కదా జ్ఞానం ఉంది కదా ఆత్మజ్ఞానం కలిగింది ఆయనకి కర్మని చేస్తున్నాడు కాబట్టి ఎదిగో కర్మ జ్ఞానకర్మ సముచ్చయం అంతావేమో అది సముచ్చయం కాదు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 అప్పుడు అది కర్మ అవుతుంది ఇక్కడ కర్తాభోక్త లేడు కర్మ ఉన్నది అంటే డూయర్షిప్ ఎంజాయర్షిప్ బెస్ట్ యాక్షన్ కాదు స్పాంటేనియస్ యాక్షన్ ఇప్పుడు మీరు గాలి పీలుస్తున్నారు నేను కర్మ చేస్తున్నాను అంటారా అందరు ఓ పది రూపాయలు నేను కర్మ చేశాను అని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 గాలి పీలిస్తే కర్మ కాదు కానీ దాన్ని నేను ఇలాగ లో స్లోగా పీలుస్తాను స్లోగా విడిచిపెడతాను అని మొదలుపెట్టి చేస్తే కర్మైపోతుంది దానం చేస్తే కర్మే కానీ ఇచ్చేదేవుడు పుచ్చుకునే దేవుడు అంతా ఈశ్వరుడిదే మన నిమిత్త కర్మ కాదు అది కర్తృత్వ లేవు కనుక కాబట్టి కర్తృత్వ భోక్తృత్వ రహితంగా అది ప్రవృత్తిలాగా ప్రవృత్తి రూపం అంటే చలన రూపం చలన రూపం కనపడుతుంది ది ది అపియరెన్స్ ఆఫ్ ఎన్ యాక్షన్ ఉంటుంది తప్పిస్తే అక్కడ యాక్చువల్ కర్మ ఉండదు కనుక అదిగో అది కర్మ ఇది జ్ఞానం దీనికి సముచ్చయం అని నువ్వు చెప్పడానికి వీల్లేదు ఏనా బుద్ధే సముచ్చయ సద్ అని నువ్వు చెప్పడానికి నతత్కర్మ అది కర్మ అయితే కదా బుద్ధితో సముచ్చయం చేసి బుద్ధి కర్మ బుద్ధి అంటే జ్ఞానం జ్ఞానకర్మ సముచ్చని చెప్పడానికి అది కర్మే అని ఈ విధంగా అది ఎంత క్రిటికల్గా ఉంటుందో చూడండి కర్మకి జ్ఞానానికి సముచ్చయం లేదంటారు మళ్ళీ అట్ ది సేమ్ టైం ఆత్మజ్ఞానం యొక్క ప్రవృత్తి రూపాన్ని హిజ్ యాక్టివిటీ ఎన్ అపేరెంట్ యాక్టివిటీ దాన్ని మరి వర్కౌట్ చేయాల్సి ఉంటుంది లేకపోతే సముచ్చయంలాగా అనిపిస్తుంది భ్రమపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ జ్ఞాన ఆత్మజ్ఞాన ఆత్మ జ్ఞాన కర్మ సముచయం చెప్పి వాళ్ళందరూ ఈ రకంగా భ్రమపడ్డవాళ్ళే భ్రాంతులు దాంట్లో ఇంకేమీ సందేహం లేదు భ్రాంతి పడ్డానికి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 he he was so sure of himself but he he was wrong asanga tayena themsukunnadu ekkada rangao ela rangao aa vishayam lo kaabatti bhranti padalante vaadu edho riksha pulurrono laaithe samanyudunoo meeru anukokdu ayyavadena bhranti padadu yada vyada acharyulu bhrantiloj kaalakshapan chestu untaru enakala 1000 mundu shishyulu unnaru kadani vallu bhrantilo lerana ala unnadu that is not the index తత్వ తర్వాత యథా భగవత వాసుదేవ్రకర్మచేష్ నేను సముచ్చీయ పురుషార్థసిద్ధవ దృష్టాంతాన్ని చెప్తున్నారు ఇంక మళ్ళీ వేరే వేరే దృష్టాంతాలు ఎందుకు శ్రీకృష్ణుడే దృష్టాంతం వాసుదేవత వసుదేవ భగవానుడు వసుదేవ సూతుడు శ్రీకృష్ణుడు ఆయనే దృష్టాం ఆయన ఒక క్షత్రియుని యొక్క మనుషంలో పుట్టాడు క్షత్రియుల కర్మలని చేశాడు క్షత్రకర్మ చే క్షత్రియ కర్మలని చేశాడు శ్రీకృష్ణుని యొక్క జీవితాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా ఏదో వేణు అని డ్యాన్స్ అని అంతతో సరిపెట్టారు అలా ఉండదు అది ఆయన క్షత్రియ కర్మలని చేశాడు సింహాసనం మీద ఎప్పుడూ ఎక్కలేదు కంసుడితోటి ఒక లాంగ్ స్టాండింగ్ యుద్ధం నడిచింది ఆ కంసుడు అరుచరులందరినీ సంహరించాడు తన మీద అటాక్కి వచ్చిన వాళ్ళని కంసుడిని సంహరిస్తుంది తర్వాత ఇంకా వెళ్ళవల్న శిశుపాలుని సంహరించాడు సందర్భంలో దంతభక్తున్ని సంహరించాడు తర్వాత తనల్ని ఆశ్రయించినటువంటి వాళ్ళకి రక్షణ ఇచ్చాడు జరాసింధుణ్ణి సంహరింపజేసి అక్కడ వాడి ఖైదీలో వాడి యొక్క ఖైదీలో బందీలుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ రాజులను విడిపించాడు అమ్మాయిల్ని విడిపించాడు రాజకుమార్తెల్ని వాళ్ళందరినీ వాళ్ళ వాళ్ళ పుట్టిళ్ళ వాళ్ళు స్వీకరిస్తారో స్వీకరించరో అని ఇది ఒక ప్రాబ్లం ఒకటి ఉంది కదా సొసైటీలో కొంతకాలం జైల్లో ఉండొచ్చింది ఆ అమ్మాయి అంటే ఆ అమ్మాయి దోషం లేకపోయినా సమాజంలో దోషం ఉన్నట్టుగా పరిగణిస్తారు కదా సో ఆయన ఏమన్నాడంటే పౌలండి మీరు మీ ఇంటికి వెళ్ళడానికి మీకు సందేహం ఉంటే ద్వారకకు వచ్చేసి ద్వారకలో ఆశ్రయాన్ని ఆయన ఏం పెళ్లి చేసుకున్నాడు అదంతా కూడా సందర్భం లేనమాట ద్వారకలో ఆశ్రయాన్ని పదహారు మందిని ఎందుకు పెళ్లి చేసుకుంటాడండి ఆశ్రయం కల్పించాడు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 కాబట్టి పురుషార్థ సిద్ధి కోసం ఈ కర్మలన్నీ చేశాడు అని చెప్పడానికి వీలు లేదు కాబట్టి ఆయన ఆయన ఎందు కర్తృత్వరహితంగా భోక్తృత్వరహిత ఆయన కర్తగాడు భోక్తాగాడు కర్మలే ఉన్నాయి ఆయన కర్మల్ని చేసేడని వీళ్ళు అనుకున్నారే కానీ ఆయన ఎందుకు కర్తృత్వం లేదు భోక్తృత్వం లేదు ఆయన మాట అంటాడు గీతలోనే అంటాడు నానవాప్తం అవాప్తవ్యం వర్త నాకు పొందదగిన కామనలు ఏమీ లేవు నేను పూర్ణుడాను అయినప్పటికీ కర్మల్ని చేస్తూనే ఉంటాను లోకసంగ్రహమే వాటి లోకాన్ని ఉద్ధరించాలి లోకానికి ఒక మార్గదర్శనం చేయడం కోసం కర్మల్ని చేస్తూ ఉంటారు ఇది ఎలాగంటే పురాడు తొమ్మిదింటికి పడుకుంటున్నాడు కొన్ని విద్యార్థి పరీక్షకు వెళ్లాల్సిన విద్యార్థి తల్లి తల్లిగారో లేకపోతే తండ్రి గారో ఏమంటారు పదింటి దాకాను పదకొండు దాకా చదువుకో అని అంటారు అంటే వీడియో మీరు అందరూ నిద్రపోతున్నా నన్ను చదువుకోమంటారా అంటే ఓకే మేము కూడా నిద్రపో అని వాళ్ళు కూడా పదకొండు గంటల దాకా ఏదో ఒత్తులు చేసుకుంటున్నాం మరొకటి చూసుకుంటున్నాం వాళ్ళు కూడా తెలుగుగా ఉంటారు వీడు చదువుకుంటూ ఉంటారు పదకొండు గంటలకి వాళ్ళు పడుకుంటారు వీడు కొడుకుంటారు ఎందుకు వాళ్ళు పరిష్ ఎక్కర్లేదుగా వీడికి ఎందుకంటే వీడికి ఒక స్ఫూర్తినివ్వటం కోసం వాడికి అవసరం తెలుగు వాళ్ళు చదువుకోవడం వీళ్ళకి అవసరం లేదు అయినా కూడా వీడి కోసం వాళ్ళు కూడా తెలివిగా ఉండి ఏం పని పాట లేకపోయినా ఏదో కల్పించుకుని పని చేసినట్టుగా ఏదో చేసుకుంటారు కాబట్టి వాళ్ళు కూడా పరీక్ష రాయడం కోసం కష్టపడుతున్నారని అన్నంలో యోగ్యత లేదు అదేవిధంగా శ్రీకృష్ణుడు కూడా ఒక జీవితకాలం కర్మలను చేసిన ఆయన కర్త కాడు అవి కర్మలు కావు కాబట్టి ఆయన ఆయన జ్ఞానకర్మ సముచ్చయానికి దృష్టాంతంగా నువ్వు ఆయన్ని చెప్పకు ఆయన జ్ఞానస్వరూపుడే కాని జ్ఞానకర్మ సముచ్చయానికి మాత్రం దృష్టాంతం కాదు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 ఫలాసంధ్యహంకారాభావ తుల్య విదుషాన్ని శంకర్లు రాయలేదు నేను పూర్వపక్షాన్ని కల్పించాను సో సమాధానం ఏమిటంటే చూడు శ్రీకృష్ణుడికి ఆత్మజ్ఞానికి తేడా లేదు తుల్యత్వా రెండు ఇద్దరు ఏమిటి తుల్యత్వము సమానం ఏమిటంటే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 very acute attachment. That is the Trishna. So, a phala Trishna తృష్ణ సో ఆ ఫలతృష్ణ అహంకారము అహం karma చేసేవాడను నేనే కర్మ చేసేవాడను నేనే ఈ రెండు కూడా దోషము సో ఈ ఫలతృష్ణ మనిషిని పరిచ్ఛిన్ను చేసేసి వాడి మనస్సుని కామనలకు నిలయంగా మార్చేస్తుంది భోక్తృత్వం అనేది ఎంజాయర్షిప్ ఉంది చూసారండి అది మనిషిని చాలా పాడు చేసి పెడుతుంది మనకి భోక్త ఉంటాడు భోక్త హీజ్ ఎ బర్డెన్ టు ది ఇటు ఎవరిబడి కుటుంబానికి భారం వాడు సమాజానికి భారం భోక్త వెరీ బిగ్ డేంజర్ సో మనిషి వాడు కూడా పతితుడైపోతాడు కాబట్టి భోక్తగా ఉండకూడదు ఎప్పుడు కూడా నిలిచి ఉండాలి కానీ నాకు ఇది లేదు నాకు ఇది కావాలి నాకు అది కావాలని నేను చేసిన కర్మకి ఈ ఫలం కావాలి ఆ ఫలం కావాలి అని అది పద్ధతి కాదు అది ఎనీవే సమాజం అలాగే నడుస్తూ ఉంటుంది సో ఫలాభిసంధి ఫలమునందు తృష్ణ మనం చూస్తాం ఇంకా చాలా విస్తారంగా ఇది తర్వాత అహంకారము చేసేవాడను నేను అనే రెండు జ్ఞానికి ఉండవు శ్రీకృష్ణుడికి లేవు ఇంక తేడా ఏముంది ఇద్దరికీనా అంటే నువ్వు తేడా ఏమని చెప్పాలి శ్రీకృష్ణుడు గిరిజాలు చుట్టు పెంచుకుంటాడు వీడు గుండు చేయించుకుంటాడు ఇలాంటి తేడాలు చూపించాలి మనిషి యొక్క మౌలిక స్వరూపంలో ఏమీ తేడా లేదు విద్వాంసుడు విదూష అంటే ఆత్మజ్ఞానం కాబట్టి ఆత్మజ్ఞానికి భగవానుకి భేదము లేదు మనం చూసాం గుండకోపనక్షత్రం సో బ్రహ్మజ్ఞాని అంటే ఆ మహేశ్వర్ బ్రహ్మజ్ఞానే మహేశ్వరుడు ఇంకా మహేశ్వరుడి కంటే వేరే కానే కాదు కాబట్టి ఆత్మజ్ఞానికి శ్రీకృష్ణుడికి తేడా ఏమీ లేదు అనమాట శ్రీకృష్ణుడు కూడా చెప్పాడు జ్ఞానీత్వాత్మైవమే మతం తవిత్తు నాహంకరోమీతి మన్యతేఫలం అభిసంధత్తే నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ పూర్ణమద పూర్ణముదం పౌర్ణ పూర్ణు పూర్ణమా హరి ఓం శ్రీహరి హరిహే ఓం సత్సత్ శ్రీకృష్ణార్పణమస్తు స్వరేపు ముండకముక్ల